సాదనం శ్రీమహాగణాధిపతాశివసరంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపలంతం వందే గురు పరంపరాయ నమస్కృత్య నరం చైవ్ దేవీ సరస్వతీ సంతతో జయముదీరేస్వ బంధుగణ మో తొమ్మిదో శ్లోకం చూడాలి మము సంజయ ఉచముకే పరంతప నయోత్స్ గోవింద సంజయుడు అక్కడ ఉన్న దృశ్యాన్ని వర్ణించి చెప్తున్నాడు ఆంకొక హాలమేదోంటమెంటరీ ప్రత్యక్ష ప్రసారం సో నహి ప్రపశ్యామి మమాపన్యాత్ోకముచ్చోషణమింద్రియాణ ఇంద్రియములను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 ైడ్ కంఫర్ట్స్ ఆర్ వర్త్ల ఇన్నర్ కంఫర్ట్ ఉండాలి కొంతమంది ఏమనుకుంటారంటే చాలా ఖరీదైన బెడ్ ఉంటే బాగా నిద్రపోవచ్చు అనుకుంటారు అంత పొరపాటు అదే కానీ ఇంకొకటి ఏదో నిద్రపోవడానికి కొంత కంఫర్టబుల్ బెడ్ ఏదో రీజనబుల్ గా ఉండాలి కానీ అదేదో వాటర్ బెడ్ అనో మరోటనో మరోటనో హంస తూదిగా ఉంటే నిద్రపోవచ్చు అని అనుకుంటే పొరపాటు సో ఇన్నర్ కంఫర్ట్ ఉంటే తల కింద ఇటకబెట్టు నిద్రకోవచ్చు ఇన్నర్ కంఫర్ట్ ఉంటే ఇన్నర్ కంఫర్ట్ లేదనుకోండి ఎక్కడున్నా నిద్ర రాదు హంసతుడిగా తలపాలైనా నిద్ర రాదు కనుక అవుట్ సైడ్ కంఫర్ట్స్ అవి ఎప్పుడు శోభనిస్తాయి ఎప్పుడు సుఖాన్నిస్తాయి అంటే అది ఇన్నర్ కంఫర్ట్ ఉన్నప్పుడు సో ఆ అంత శోకము నిండి ఉంటే ఈ చుట్టూ ఎందుకు పలిక అదే అర్జునుడు సో ఈ విధంగా శ్రీకృష్ణుని తోటి అర్జునుడు చెప్పి ఇక్కడ హృషీకేశం గుకేశ గుడాకేశ అంటే అర్జునుడు హృషీకేశం అంటే శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి ఏవం ఉక్వా ఇట్లు పలికి సో పరంతప అని హెడి అని అడ్రస్ ఎవడెవళ్ళని అడ్రస్ చేస్తున్నారు మీరు గమనించండి సంజయుడు ధృతరాష్ట్రుణ్ణి అడ్రస్ చేస్తున్నారు కాబట్టి పరంతప అన్నది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 సో శత్రువులను తప్పింపజేస్తే ఓ ధృతరాష్ట్ర మహారాజా అని సంబోధించి ఏవం ఉక్ ఇప్పుడు పలికి పలికి అంటే పలికినిది ఎవరు ఎవరితోటి పలికేరు సో గు ప్రథమావిభక్తి ద్వితీయ ఇప్పుడే నేర్చుకున్నారు కదా గూర్చి గురించి సో గుడాకేశుడు హృషికేశుణ్ణి గురించి పలికి సంస్కృతంలో పలకడం వచ్చిందంటే అది ఎప్పుడు ద్వితీయ భక్తే వస్తుంది మీ తెలుగులో వీడు వాడితో చెప్పాడు వాడు ఇంకోహిటితో చెప్పాడు అని మీ ఇష్టం మీరు పొదప్రయోగం చేయొచ్చు సంస్కృతంలో ద్వితీయ భక్తే కాబట్టి హృషికేశు గురించి గురించి అంటే ఉద్దేశించి అర్థం గుడాకేశుడు పలికినాడు ఈనో కేశుడు ఆయనో అన్నట్టుగా వినపడుతుంది కానీ అది ఇట్ ఈస్ నాట్ కేస ఆల్ ది టైం ేశ చూడండి హృషీకీషములు అంటే ఇంద్రియములు ఇంద్రియములకు హృషీకములు అనేందుకు పేరు వచ్చిందంటే హర్షయంతీతి హృషీకాణి మీకు హర్షాన్ని అంటే ఆనందాన్ని కలిగిన హర్షాన్ని సుఖాన్ని కలిగించాలంటే ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది సుఖం బాహ్యము నుండి వచ్చే సుఖం ఇంద్రియాల ద్వారానే కలుగుతుంది మీరు మ్యూజిక్ ని ఎంజాయ్ చేయాలనుకోండి అంటే చెవి ఉండాలి సినిమా ఎంజాయ్ చేయాలంటే కన్ను ఉండాలి ఫ్రాగరెన్స్ పెర్ఫ్యూమ్ ఎంజాయ్ చేయాలంటే ముక్కు ఉండాలి ముక్కు బ్లాక్ అయిపోయింది అనుకోండి పెర్ఫ్యూమ్ ఏమి ఎంజాయ్ చేస్తారు పెర్ఫ్యూమ్ చేసా పారకొస్తే ఏమిటో పారపోసారు అడుపు ఉంటాడు వీడు బ్లాక్ అయిపోయిన ముక్కు గలవాడు వాడికి అసలు అదేమిటో కూడా తెలీదు సో నాలుక రసాలని రుచులను ఎంజాయ్ చేయటానికి నాలుక స్పర్శను ఎంజాయ్ చేయడానికి చంద కాబట్టి ఎంజాయ్ అంటే ఇంద్రియం ఉండాల్సిందే ఇంద్రియ సంబంధం లేకుండగా జాయ్ నహి హోట అంటే ఎంజాయ్మెంట్ ఇచ్చేవి కనుక హర్షయంతి ఇది హృషీకాణి అవి ఇంద్రియములకు హృషీకము అని తర్వాత ఈ హృషీకములకు ప్రభువు ఈష అంటే నియామకుడు ఈష అంటే నియమించువాడు నియమించడం అంటే ఏమిటి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 ఇప్పుడు ఇప్పుడు ఇంతకీ ఈశ్వరుడు ఎక్కడున్నాడంటారు వైకుంఠంలో ఉండి అనుగ్రహిస్తున్నాడని కూడా మీరు భావన చేయవచ్చు అసలు అలా కూడా చేయచ్చు కానీ హృషీకేసే శబ్దం ఈశ్వరుణ్ణి అధ్యాత్మమునందు స్థాపించే శబ్దం అధ్యాత్మములో ఈశ్వరుడున్నాడు అనే గుర్తింపు చాలా గొప్ప గుర్తుంది సామాన్యమైన విషయం ఏంటంట మనం ఎంతసేపు అధ్యాత్మమునందు అభిమానము అహం మమా అనే అభిమానమే తప్పించి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 ఇక్కడ కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు ఓకే ఇలా ఇలా రావచ్చు వెరీ కంఫర్టబుల్ సో లంగ్స్ మీరు గాలిని నిండా పీల్చి పూర్తిగా గాలిని విడిచిపెట్టినప్పుడు మీరు దాన్ని నేను ప్రాణాయామం చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను సీ వెదర్ యూ ఫీల్ సమ్ జాయ్ అని అడుగుతా అనే సజెస్ట్ చేస్తా తర్వాత యు యూ కెన్ డిస్కవర్ దట్ జాయ్ జాయ్ అంటే స్వీట్ తింటేనే జాయ్ వస్తుందని అలాగేమక్కర్లా గాలి పీలిస్తే కూడా దేర్ ఇస్ జాయ్ అనే అసలు ఆ జాయ్ ఉంటేనే మిగతా జాయిస్ అయి ఆ జాయిలో తేడా వస్తే ఇంక మిగతా జాయిస్ అయి బంద్ కాబట్టి జస్ట్ గాలి భోంచేసి బతికేసాడని మీకు అలాగే ఎక్కడో కథల్లోనో అక్కడ చెప్తారు అంటే గాలిలో ప్రాణం ప్రాణశక్తి కనుక ఆ శక్తిని ప్రాణశక్తిని మనకి ఎవరు అనుగ్రహిస్తున్నారు ఈశ్వరుడు అనుగ్రహిస్తున్నారు సో ఈ విధంగా అధ్యాత్మమునందు ఈశ్వరుణ్ణి దర్శింపజేసేటువంటి పదం ఋషీకేశం ఆ ఉండి ఇంద్రియాలకి సామర్థ్యాన్ని అనుగ్రహించే ఆ ఈశ్వరుడే అధిభూతమునందు శ్రీకృష్ణావతారుడై ఉన్నాడు ఋషీకేశం అటువంటి శ్రీకృష్ణుణ్ణి ఉద్దేశించి గుడాకేశుడాకేశుడు గు అంటే మా గురువుగారు చెప్పేవారు ఇలా అనకూడదు ఇలా అంటే అది చిన్ముద్రలో వెళ్ళిపోతుంది దక్షిణాముద్ర స్వత్రం మామూలుగా మీరు ఇలా ఇలా అనరు అష్టమానం చిన్ముద్ర చెప్పేప్పుడే ఇలా అంటారు మామూలుగా ఇలా అంటారు ఇది గుడా మీరు ఎప్పుడైనా హెయిర్ స్టైలిస్ట్లు హెయిర్ స్టైల్ చేసుకునే సందర్భం చూసారా నాట్ ఓన్లీ లేడీస్ Jansapuda, they pick up hair like this. This is called Guda Mudra. Angusthamu tarjami randukaliste hoche Guda Mudra. This Guda Mudra lo bandhisthar hair nila. This is bandhisthar. Bandhi nchi, then nila separate cheshi. Separate cheshi, then ki oka clips petti, hot hair glow cheshi, they give a wavy shape to that. This is the Guda. దీన్ని హిందీలో ఘుంఘరాలే అని అంటారు తెలుగులో గిరజాల జుట్టు అంటారు అమెరికాలో వాళ్ళు ఏదో వాళ్ళు అనేది ఏదో వాళ్ళు సో ఈ గుడా ముద్రలో కేశములు కలవాడు అర్జునుడు మోస్ట్ మోడర్న్ హెయిర్ స్టైలిస్ట్ కూడా సిగ్గుపడి విధంగా అంత అందంగా జుట్టు కలిగి ఉంటాడు గుడా కేశ కానీ వాస్తవంలో హెయిర్ స్టైల్ బాగుంటే అది వివేకం అని అది చాలా బుద్ధిమంతుడని మనం ఏం చెప్పలేం హెయిర్ స్టైల్ బాగుంది కదా అని వాడు చాలా విద్వాంసుడని ఎలా చెప్పగలరు సో విద్వాంసుడికి హెయిర్ స్టైల్ బాగుండాలనే నియమం ఏం లేదు నిజానికి హెయిర్ స్టైల్ మీద టూ మచ్ ఎఫర్ట్ పెట్టివాడు వాడు వాడు అవివేక్ ఉంటాడు ఇన్ ప్రాబబిలిటీ బికాస్ ది వాల్యూ సిస్టమ్ ఈజ్ ఆల్ రాంగ్ సో ఎనీవే కాబట్టి అర్థం ఏంటంటే గుడాకా ఈష సంస్కృత భాషలో ఉండే శోభ గు ఈశహ గు అంటే నిద్రా ఈ అంటే జయించినవాడు నియమించినవాడు నిద్రను జయించినవాడు నిద్రని జయించినవాడు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఏదో బాగా స్ట్రాంగ్ టీ తాగున్నాడని కాదు నిద్రని జయించినవాడు అంటే అజ్ఞాన నిద్రని జయించినవాడు నిద్ర అంటే అజ్ఞానానికి సంస్కృతంలో వేదాంతంలో నిద్రతో పోలుస్తారు ఎందుకంటే నిద్ర యొక్క లక్షణం ఏమిటంటే అగ్రహణం గ్రహించకపోవడం నిద్ర యొక్క లక్షణం మీరు గంటసేపు క్లాసులో కూర్చుని ఏమీ గ్రహించలేదనుకోండి నిద్రపోయినట్టే లెక్క ఇది తెలివిగా ఉందా నిద్రేది కాబట్టి అగ్రహణం నిద్ర యొక్క లక్షణం గనక అజ్ఞానాన్ని నిద్రతో పోలుస్తారు వేదాంతంలో నిద్ర అంటే అజ్ఞానమే సో అజమనిద్ర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 ఫస్ట్ స్టెప్ మీరు తీసుకుంటే ఇది చాలా చిత్రమైన విషయం ఏమిటంటే ఇక్కడ మీరు ఫస్ట్ స్టెప్ తీసుకుంటే ఆ స్టెప్ నుంచి జనరేట్ అయిన ఎనర్జీ సెకండ్ స్టెప్ లోకి తనంత తానుగా మిమ్మల్ని తీసుకెళ్తుంది మీరేమే ఎనర్జీ క్రియేట్ చేయనక్కర్లేదు ఫస్ట్ స్టెప్ మీరు తీసుకోవాలి ఆ తర్వాత ఆ సో మచ్ ఎనర్జీ జనరేటెడ్ ఫ్రమ్ ది ఫస్ట్ స్టెప్ ఎనర్జీ ఉంటే ఇన్థ్యూస్ చేయాల్సిన అభిప్రాయం మెంటల్ ఎనర్జీ సో అది జనరేట్ అవుతుంది ఆటోమేటిక్ గా మీరు సెకండ్ స్టెప్ థర్డ్ స్టెప్ అలా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటారు అన్లెస్ ది పర్సన్ అత్యంత బాహ్య విషయాసక్తంటారు శంకర్ భగవత్వాళ్ళు మరీ సంసారంలో బాగా పీకల దాకా మునిగిపోయిన వాళ్ళ గురించి నేను చెప్పలేను కానీ ఒక్కటి సరంత వివేకం వాళ్ళు భగవద్గీత అధ్యయనంలో మొదటి అడుగు వేస్తే వాళ్ళు అలా ముందుకు వెళుతూనే ఉంటారు దాంట్లో ముందు వెనకలే సో కాబట్టి అర్జునుడు శ్రీకృష్ణుని శరణాగతి చేశాడు శిష్య స్నేహం షాధిమాం త్వం ప్రపన్నం చాలా మాటలు సో కాబట్టి ఆ మాటలు ఎప్పుడైతే పలికి శ్రీకృష్ణావతారాన్ని శరణాగతి చేశాడో అప్పుడే వాడు అజ్ఞానం పోయినట్టే ఇది ప్రాసెస్ హ్యాస్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇంకా ఇట్స్ ఓన్లీ మ్యాటర్ ఆఫ్ టైం బిఫోర్ హీ రీచెస్ ది గో ఓ మహాత్ముడి దగ్గరికి ఒక భక్తుని వెళ్ళాడు ఏదైనా మంత్రం చెప్పని మంత్రాన్ని బోధించక మహాత్ముడు మంత్రాన్ని బోధించి చేతికో మాల ఒకటిచ్చి నీవు ముక్తుడు వయేవు పో అంది పము కృతార్థోసి కృతార్థుడు అయిపోన్నాడు అంటే వీడున్నాడు ఇప్పుడే కదండి మంత్రం తీసుకుంటా అప్పుడే ఎక్కడ కృతార్థం అయ్యానో ఇదేదో మీరు పన్నెండు లక్షలు పద్నాలుగు లక్షలు చేయమన్నారు ఇంకా మొదలు పెట్టనలేదు అప్పుడు చెవిలో ఊరేసి అప్పుడే కృతార్థుడు అయిపోయేవా అంటే అవును నేను ఏ క్షణంలో నీకు మంత్రం ఇచ్చానో ఆ క్షణంలో నేను కృతార్థం అయిపోయాను అంతే మరి అయితే ఇప్పుడు ఇంతకీ నేను మంత్ర జపం చేయాలి అక్కర్లేదు అంటే చెయ్యాలి మరి కృతార్థం అయిపోతే ఎందుకు చేయటం అని అడిగితే ఏం చేస్తాం మంత్ర జపం చేయబోతే ఏం ఇంకా జీవితం యు హ్యావ్ సమ్ లైఫ్ స్పాన్ యా యు వాంట్ లివ్ ది ఫుల్ లైఫ్ స్పాన్ ఎస్ ఏం చేస్తాం మంత్రజపం చేస్తాం న్యూస్ పేపర్ అవుతాం అంటే మిగిలిన జీవితాన్ని సద్వినియోగం చేయడం కోసం మంత్రజపం చేయాలి అంటే వర్తమాన కాలాన్ని సత్కర్మతో నింపుకుంటూ పోవాలి వర్తమానం మనం ఉండేది వర్తమాన కాలంలోనే భూతకాలంలో ఉండం భూతకాలం గురించి శోకిష్టం గానీ ఉండేది భూతకాలంలో కాదు భవిష్యత్ కాలంలో ఉండరు భవిష్యత్ కాలం గురించి భయపడుతూ ఉంటాడు ఉండేది వర్తమాన కాలంలోనే కాబట్టి వర్తమాన కాలంలో ఉండి భూతాన్ని గురించి శోకించడం భవిష్యత్తు గురించి బెంగ ఇది తెలివి తక్కువ ఉంటుంది తెలివైన పని ఏమిటంటే ఉండేది వర్తమానంలోనే ఎప్పుడు ఉన్నా వర్తమానంలోనే ఉంటారు కనుక ఆ వర్తమానాన్ని సత్కర్మతో సత్శక్తితోటి సత్సంకల్పంతో నింపుకుంటూ పోవడమే ఇంకేం చేయట్లేదు అలాగే ఇంతకాలం నువ్వు ఇంకా జీవించుంటావు గనక ఈ జీవించిన దాన్ని ఏదో ఒక సద్వినియోగం చేయాలి జపం చేసుకో అందుకోసం జపం చేయడం కానీ నువ్వు ఏ క్షణంలో నా దగ్గర మంత్రం తీసుకున్నావు అప్పుడే నీవు విముక్తుడు అయిపోయావు ఆ శ్రద్ధ లాంటిది అదేవిధంగా అర్జునుడికి జ్ఞానం రావడం ఇవన్నీ దే ఆర్ ఆల్ ఫోర్ గాన్ కంక్లూషన్ బికాస్ హీ హేకన్ ది వెరీ ఫస్ట్ స్టెప్ సంజయుడు అప్పుడే అర్జునుడికి సర్టిఫికెట్ ఇచ్చేసాడు గుడాకేశుడు గుడాకేశుడు హృషికేశుడి తోటి ఎలా మాట్లాడాడంటే నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను అని మాట్లాడు మాట్లాడిన తర్వాత ఏమంటాడు నయోత్స్యే ఇతి గోవిందం ఉంటుంది శ్లోకంలో విడతీస్తే సంధి విడతీస్తే అయోత్స్య దగ్గరే అనొస్తుంది యోత్స్ యుద్ధము చేస్తాను నయోత్స్ యుద్ధము చేయను ఇని ఉలికి మళ్ళీ పలికి అంటే పలికినవాడు ఒకడు ఎవళ్లను ఉద్దేశించి పలికాడో మరొకడు ఇంకొకడు ఆ ఇంకొకడు ద్వితీయ భక్తులో ఉంటాడు సో గోవిందం ఉోవిందుని గురించి పలికి అంటే గోవిందుని ఉద్దేశించి పలికి ఏమని పలికాడు నయోత్స్యే యుద్ధము చేయడం ఇది అర్జునుని యొక్క దోషం అన్నర్థం ఎందుకంటే పైన ఏమన్నాడు నేను నిన్ను శరణాగతి చేస్తున్నాను మళ్ళీ ఇక్కడ నయోత్సీ అంటాడేటి శరణాగతి అంటే ఏమిటి నా వైపు నుంచి ఎట్టి సంకల్పము ఉండదు ఇంక దాన్ని శరణాగతి అంటారు ఇంక శరణాగతి చేసిన తర్వాత శ్రీకృష్ణుడు బోధిస్తాడు ఆ బోధని తగ్గట్టు చేస్తాడు శ్రీకృష్ణుని బోధ యుద్ధం కర్తవ్యాన్ని చేయటానికి అనురూపంగా ఉంటే యుద్ధం చేస్తాడు కర్తవ్యం చేస్తాడు యుద్ధం చేస్తాడంటే కర్తవ్యం చేస్తాడని శ్రీకృష్ణుని బోధ దానికి విరుద్ధంగా ఉందనుకోండి మానేస్తాడు ఇతర హీ బాత్ మళ్ళీ నయోత్సన నేను యుద్ధం చేయను అని నువ్వే నిర్ణయం చేసుకునే ఇక్కడికి మరి ఇంక శ్రీకృష్ణుని శరణ పెట్టావెందుకు మరి అదే దాన్నే అజ్ఞానం అంటారు మన శరణాగతులు ఇలాగే ఉంటాయి ఇంక శరణాగతి అని అండమే కానీ పూజ స్వామీజీ చెప్తూ ఉంటారు తను మన ధన తుజుకో సమర్పణ అంటారు అని రోజు అంటూ ఉంటారు రోజు రోజు లాక్టం నువ్వు సమర్పిస్తా అంటే రోజూ సమరెక్క అంటే నిన్న చేసిన సమర్పణ అసందర్భం అది అది కరెక్ట్ కాదనమాట మళ్ళీ ఇవాళ అనాల్సి వచ్చింది మళ్ళీ రేపంటాడు వీటి ఇలా అంటాడే కానీ ఎప్పుడు చేయడా పని ఎప్పుడు అంటూ ఉంటాడు సో ఊకే శరణాగతి అన్నది ఇట్స్ ఎ ఒకాబులరీ ఈ ఒకాబులరీ కొంతమంది చాలా అధికంగా యూజ్ చేస్తూ ఉంటారు శరణాగతి అధికంగా యూజ్ చేస్తారు నేను చాలా స్పేర్స్గా యూజ్ చేస్తాను ఎందుకంటే ఆ పదం యొక్క బరువు నాకు తెలుసు ఆ పదం చాలా బరువు అది ఇప్పుడు నేను దాంట్లో దిగానంటే దాంట్లో బయటికి రాలేను అంత గంభీరమైన టాపిక్ అది శరణాగతి అన్నది అంత కఠినమైనది అదే కానీ ఇంకొకటి మీరు శరణాగతి సరిగ్గా చేయగలిగితే ఇప్పుడు చేస్తే ఇప్పుడే మీరు జీవన్ముక్తులు అయిపోతారు అంత గంభీరమైన విషయం శరణాగతి అంటే అది ఏదో ఫిజికల్ కాదు రాష్ట్రాంగ నమస్కారం చేయడమో ప్రదక్షిణం చేయటమో పూజ చేయటమో నామం పెట్టుకోవడమో లేకపోతే విభూతి అది కాదు శరణాగతి అంటే Sharanāgata intae very deep, inner understanding and acceptance of the truth, which is a too tough thing it is, and maniṣa chālā paripakva vālshun. Āncetane arjuna lo paripakva te ekkadunne, paripakva te le dhu shreddhunne, chālun, adhi vādhin lo udharishtunne. Kabati, ippude sharanāgata jeshe nani, ippude na yojhsie nani. Swami Ramadhu Kusudātji Maharaj will andro kuda, i Arjuna ni yaka i kalpiv yavaharam chodamani point out chasthana. ఓవైపుని శరణాగతి అంటాడు మరోవైపు నయోత్స్యే అంటాడు ఇదిగో మీకే సమర్పించేస్తున్నాను అంటాడు మళ్ళీ తనే కొట్టుకుంటాడు నయోత్స్యే నేను యుద్ధం చేయను అన్నాడు అని బట్ స్టిల్ హీ హాస్ ద గుడ్ థింగ్ కొంత బ్యాడ్ ఉన్నా కొంత గుడ్ ఉంటుంది అని చేతనే శ్రీకృష్ణుడు అతను ఉద్ధరిస్తాడు భక్తుణ్ణి హండ్రెడ్ పర్ఫెక్ట్ గా ఉండాలని అపేక్ష చేయడు భగవానుడు తెలుసు వీడు ఇప్పుడే శరణాగర్ అన్నాడు ఇప్పుడే మళ్ళీ వెనక్కి తీసుకుంటున్నాడు అని ఆయనకి తెలుసు తెలుసు కూడా హీ యాక్సెప్ట్స్ ఇట్ చిన్నపిల్లల్ని తప్పు చేసినప్పుడు పెద్దవాళ్ళు మ్యాగ్నానిమస్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారు పాయింట్అవుట్ కూడా చేయరు అలా చూసి గమనించి సరే ఇట్స్ ఓకే హీ విల్ గ్రో అని యాక్సెప్ట్ చేసి బ్లెస్ చేస్తారు అంతే కదా నువ్వు చేసింది ఇదే లాయర్ పాయింట్అవుట్ చేసినట్టుగా పాయింట్అవుట్ చేయరు సో అధ్యతనే శ్రీకృష్ణుడు కూడా గమనించి ఊరుకుంటాడు సరే అర్జునుడిలో దోషం చూపించాను ఇప్పుడు గుణం ఏమిటంటే తూష్ణీం బూవ అది గుణం తూష్ణీం బూవ ఆ పదం సంస్కృతం యూసేజది తూష్ణీం బూవ అలాగే యూజ్ చేస్తారు ఎక్కడొచ్చినా రెండు కలిపే వస్తాయి కేవలం తూష్ణీం అని ఉండదు తూష్ణీం బభూవాను తూష్ణీం ఆసాను ఆసారు అంటే తెలుగులో మిన్నకుండెను అన విన్న కుండుట అంటే అర్థం ఎట్టండి ఏం మాట్లాడుకుండగా దట్ ఈస్ తూష్ణీన్ బొ ఎందుకంటే అర్జునుడే మాట్లాడుతూ ఉంటే ఇంక శ్రీకృష్ణుడు ఏం చెప్తాడండి తను ప్రాపర్ చెప్పాడు యచ్చోక బుచ్చోషణం ఇంద్రియాణని చెప్పి చెప్పాడు చెప్పి ఇంకో ఊరుకోవాలి కొంతమంది ప్రశ్నలు అడుగుతారు స్వామిజీ ఐ హ్యావ్ ఎట్ అవుట్ ఓకే సో నౌ హీ స్టార్ట్స్ టెల్ go up do i object to it now come on you be precise question adagadam jaatravalu nu sariga question adigithe nikku nenu answer chupistha you try to uh, present your viewpoint to me your thesis to me you want to convert to me or you want to have asked a question kabatte so people want to convert the mahatma to their side adhi that is not a question సో ఇంద్రియ భోగాలు తగ్గించుకోండి అవసరం లేదంటే హీ కెన్ రైజ్ జెన్యున్ క్వశ్చన్ అబౌట్ ఇట్ అలా కాదు దాన్ని హీ ట్రైస్ టు కన్వర్ట్ మీ టు హిట్స్ ఐకే మనవ స్వభావం అని చెప్తున్నా ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎనీబడి కాబట్టి ప్రశ్న అడగడం చాలా కఠినమైన విషయం నేను వింటూ ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్స్ నేను త్వరగా హ్యాండిల్ చేసుకుంటాను చాలా మంది అడుగుతారు ఏదో చెప్తూ neno konni sandarbhalo nen antanu i don't have any reply to beauty ante ade etendale nen prashna adike nu prashna adike five minutes you give a lecture to me and i don't have any reply to you why because there is no question you have not asked any question ante malli malli mogala pettadu meeru can you frame a precise question can you frame it? then you deserve to ask a question you cannot frame a question then you don't ask a question sit and listen onta kaalane you question frame chese samskaram ostundi endukante question frame cheyataniki clarity of understanding undal kadandi vadu correct ga question frame chesada ante dantlo solution undi meeku idho rahasyam cheptunna if you know the if you understand and appreciate the problem correctly the solution will be in that aithe వీడు సొల్యూషన్ ఔట్ సైడ్ వెతుకుతున్నాడు ఇప్పుడు నాకు హృదయంలో శోకం ఉన్నది ఏదో బెంగ ఉన్నది వీడి ఈ బెంగికి ఔట్ సైడ్ సొల్యూషన్ వెతుకుతాడు తప్పించి వాయి ఏమిటి బెంగ ఇది ఎందుకు వచ్చింది ఇంత మాత్రం క్వశ్చన్ వాడు ఎగ్జామిన్ చేయగలిగితే వాడంతరం వాడు ఎగ్జామిన్ చేసుకోవచ్చు ఏమి సమస్య కాదు కానీ ఒకవేళ ఆ బెంగ యొక్క ఆధిక్యం బెంగ అధికంగా ఉన్నప్పుడు ఎగ్జామ్ చేసేంత కంఫర్ట్ ఉండదు మనస్సుకి ఆ ప్రెషర్ ఆ లేచర్ ఉండదు అప్పుడు ఏం చెయ్యాలి మహాత్ముడు ముందు పెడితే మహాత్మా విల్ హెల్ప్ యూ టు అండర్స్టాండ్ ది ప్రాబ్లం అంటే వీడంటాడు నాకు ప్రాబ్లం కాదని నాకు సొల్యూషన్ కావాలంటాడు నేనంటాను యు అండర్స్టాండ్ ది ప్రాబ్లమ్ దెన్ ది సొల్యూషన్ విల్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ ది ప్రాబ్లం ఎప్పుడైనా ఫిజిక్స్ క్వశ్చన్ ఫిజిక్స్ లెక్కలు అడుగుతారు మీరు లెక్కలు చేస్తారా చూసారా ఎలా ఎలా అడుగుతాడంటే a right angle triangle is in physics or mathematics a right angle triangle is there this side is this much that side is that much what is the length of hypotenuse anadu ipudu deeniki solution outside inga chestunna dantlo chestunna right angle triangle anna da anna ante kaabatti right angle triangle yokka fundamental property ki nunchi vasthunna solution hypotenuse yokka length antuna da kaabatti the solution ekkadincho a figures iccha da సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది ప్రాబ్లం ని జాగ్రత్తగా పరిశీలిస్తే దాని నుంచి సొల్యూషన్ వస్తుంది వీడికి అంతాలు చేశారు ఎక్కడున్నాయి వీడు ఏం చేస్తాడంటే ఈ ప్రాబ్లమ్ కి శనితో ముడికట్ట్ సమ్ కనెక్షన్ ఐ హావ్ నాట్ అగ్నైస్డ్ ఇట్ బట్ శనితో ముడిగట్టడం ఒక పద్ధతి ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకోవడం ఇంకో పద్ధతి యూ యున్ యూ కెన్ టేక్ బోతు కదా స్వామీజీ అలాగే చెప్తారు వీడేం చేస్తాడు ప్రాబ్లమ్ అండర్స్టాండింగ్ చేసుకోవడం అనవసరం ఎందుకంటే దట్ రిక్వైర్స్ సమ్ ఇన్నర్ థింకింగ్ అండ్ ఆల్ దాట్ దానికి కొంత దిమాగ్ హోనాయి అప్స్టెన్స్ కొంచెం ఫీల్ అయ్యి ఉండాలి అబ్స్టెన్స్ ఖాళీగా ఉంటాయి ఇంకేముండే సో వీడేం చేసి శని ముడి పెడతాడు లేకపోతే కేతువుకి ముడి పెడతాడు ముడిపెట్టి వీడి బెంగకి కేతువు కారణం ంగకి కేతువు కారణమే బట్ దెన్ ఎవరో వాల్యూ స్ట్రక్చర్ ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ కాబట్టి కేతు జపం చేసుకుని మన వాల్యూ స్ట్రక్చర్ ని మనం అనలైజ్ చేసుకోవాలి అదేం కాదు ఇది ఇలాగే ఉంటుంది అదేదో ఉంటుంది ఇప్పుడు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది కేతువు దగ్గర నుంచి రావాలి కేతు దగ్గర నుంచి రావాలంటే ఏం చేయాలి కేతువును మ్యానుకులేట్ చేయాలి వీడి సెన్సెస్ వీడి వాల్యూస్ కాదు మ్యానుకులేట్ చేయాల్సిందే కేతువును మ్యానుకులేట్ చేయాలి కేతువును మ్యానుకులేట్ చేయాలంటే ఏం చేయాలి కేతు మంత్రాన్ని కేతు స్థుతిని చేయడం ప్రారంభించాలి కేతు వీడు కేతు మంత్రాన్ని కేతు జపని చేస్తాడు కేతువు మ్యానికులేట్ అయ్యి తద్వారా సొల్యూషన్ వస్తుంది అంటాడు అప్పుడు కూడా సొల్యూషన్ ఎలా వస్తుందంటే నీకు ప్రాబ్లం అవగాహన వచ్చి అక్కడ ఇంప్రూవ్మెంట్ ద్వారానే కేతు కూడా సొల్యూషన్ తీసుకొస్తాడు కాబట్టి నేను మనం చేసేది ఏమంటే ప్రాబ్లం ని మీరు అర్థం చేసుకుంటే అక్కడి నుంచి సొల్యూషన్ వస్తుంది కానీ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 మీ హృదయం లోపల మీరు ప్రాబ్లంని మీరు పరిశీలించాల్సి ఉంటుంది అలా పరిశీలించాలంటే ముందు మాటలాడడం తగ్గించాలి తూష్ణీం బూవ అచేతన శాస్త్రం ఏమని చెప్తుందంటే వాచం యచ్చ మనోయచ్చ నీవు వాక్కుని నియంత్రించు మనస్సు దానంతటా అదే నియంత్రించబడుతుంది ఆ తర్వాత నీ స్వరూపం స్పష్టంగా అవగాహనకు వస్తుంది నీ సమస్యలు నీకు అవగాహనకు వస్తాయి అవగాహనకు వస్తే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 ఆయన అర్థం కూడా చేసుకుంటాడు కానీ యూ షుడ్ గివ్ ఎ ఛాన్స్ ఫర్ ఈశ్వరా టు స్పీక్ దాన్ ఓన్లీ ఈశ్వరా స్పీక్స్ పదమూడో అధ్యాయంలో కూడా చెప్పబోతున్నారు నేను ఒక నిర్ణయం చూసుకున్నా రాబోయే గీతను కోర్టు చేయకూడదు నేను నిర్ణయం ఎందుకంటే మీరు గీత పాఠం చెప్తే నుంచి కోట్ చేసి పన్నెండు నుంచి కోట్ చేసి తొమ్మిది నుంచి కోట్టి కొంతమంది కోట్ చేస్తారు మహాత్ముడు కోర్టు చేశాను కోట్ చేసి వాళ్ళు కోర్టు చేస్తారు ఓవరాల్ దృష్టితో కోట్ చేస్తారు శంకరులే కోట్ చేస్తారు దాన్ని నేను ఇక్కడ పాఠం చెప్తా ఇలా అనుకున్నా రాబోయేవి మనం కోర్టు చేయొద్దు అని ఎందుకంటే పాఠం ఎలాగో వస్తుంది ఇదో పాలసీ ఫస్ట్ కాబట్టి నేను అవన్నీ కోర్టు చేయట్లేదు కనుక మీరు మాట్లాడడం మానేస్తే భగవానుడు మాట్లాడడం మొదలు అంటే మీరు అర్జునుడు ఎదుర్కొండే శ్రీకృష్ణుడు ఉన్నాడు కనుక ఈయన మాట్లాడితే మానేస్తే ఆయన మొదలు పెడతాడు ఈయన మాట్లాడుతున్నందుసేపు వింటూ ఉంటాడు ఇంకేం చేస్తాడు పూజ్య స్వామీజీ దగ్గర కొంతమందిని నేను చూశాను ఆయన అలా కూర్చోబెట్టి వీళ్ళు అరగంట సేపు వీళ్ళే మాట్లాడతారు సత్సంగంగా మనం వెళ్తాం వీళ్ళ ప్రసంగం విని వస్తాం నేనంటా నేను చెప్తాను కూడా నేనంటాను మీరు యూ గివ్ ఏ ఛాన్స్ ఫర్ పూజ స్వామీజీ టు స్పీక్ యూ కెన్ లెర్న్ సంథింగ్ మనమే ఆయన మనమే వచ్చిందంత ఆయన వింటూ మనం చెప్తుంటే మాట్లాడతారు ఆయన ఆపర్ కూడా ఎవరో ఆపర్ అలాగే నేను చెప్తాను నువ్వు ఆగే ప్రెషర్ ఉండదు మహాత్ముల మనం చెప్తుంటే వింటూ ఉంటారు మనం ఆపేస్తే చెప్తారు కాబట్టి మనం ఫ్రెష్గా వేసేసే ఆగితే అప్పుడు మీరు కూడా తూష్ణీం వభూవహ మీరు కామ్ గా ఉంటే ప్రాబ్లం ఏదైనా వచ్చిందన ప్రాబ్లం ప్రాబ్లం ప్రాబ్లం అని గెంతులు వేసేస్తూ ఉంటే సొల్యూషన్ రాదు బీ కామ్ ది ప్రాబ్లం టు ఈశ్వర బీ లుక్ విత్ ఇన్ లుక్ అరౌండ్ లుక్ విత్ ఇన్ దెన్ ఈశ్వరుడు మీ హృదయంలోంచి మాట్లాడతారు మౌని మౌనంగా ఉన్న చోట ఈశ్వరుని యొక్క వాయిస్ని మీరు వినగలుగుతారు మీరు మౌనంగా ఉంటే మీరు పొద్దు నుంచి రాత్రి దాకా మీరే మాట్లాడుతూ ఉంటారు మీకు ఈశ్వరుడి లోపల ఈశ్వరుడు ఉన్నాడన్నీ పాఠంలో చెబితే ఓహో అనుకోవచ్చు అదే మీరు మౌనంగా ఉంటే మౌనం అంటే వాక్కు యొక్క మౌనం రెండు వాక్కు యొక్క మౌనం దాన్ని అనుసరించి వాచం యచ్ఛ మనోయచ్చ